శ్రీగురుభ్యో నమ గణానాగణపతింహవాం హే కవి కవీనా ఉపమశ్రవస్తేరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆం మన్మోతిభిస్దనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా క్షేత్రాపి బుద్ధిసేత్రు భాత క్షేత్రేత్రయో జ్ఞానం మతం మమా భాష్యం నాస్త్రాక్యం యథాప్రసిద్ధ అవిద్వత్పురుష విషయత్వాత్ శాస్త్రస్ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కడే ఒక్కటే అంటే శాస్త్రం వ్యర్థమవుతుంది అనే ఈ మాట ఉన్నట్టు చూశారా ఈ ద్వైతవాదులు లేవనెత్తేటువంటి పూర్వపక్షము అది నిస్సారము అంటూ సారమేమీ లేదు ఎందుకంటే శాస్త్రము ఎవరికి ఉద్దేశించారో తెలుసిన అవిద్వత్పురుష విషయత్వాత శాస్త్రస్య శాస్త్రమనేది అజ్ఞానులైన వ్యక్తులను ఉద్దేశించి ప్రవర్తిల్లుతుంది అది ఎప్పుడూ ఉంటుంది యథాప్రసిద్ధ లోకంలో మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి ఎవరి ఉద్దేశించబడుతుంది అజ్ఞానులైన పురుషుల ఉద్దేశించి శాస్త్రం ఉంటుంది వైద్యులు ఎక్కడుంటారు రోగిష్ఠి వాళ్ళ మధ్యలో ఉంటారు నా వైద్యుడు నా చుట్టూ రోగం ఉన్నవాడు ఎవడూ ఉండకూడదు అంటే అది ఏం వైద్యం అది వైద్యులు రోగిస్సు వాళ్ళ మధ్యలో ఉంటారు అలాగే శాస్త్రము కూడా కేవలము అజ్ఞానుల కొరకు మాత్రమే ఉద్దేశించబడి అది ప్రవర్తిల్తూ ఉంటుంది ఇది లోక ప్రసిద్ధమైన విషయం కాబట్టి లోకంలో అజ్ఞానులు లేకుండా పోతే శాస్త్రం వ్యర్థం అయిపోతుంది అజ్ఞాను నేను లేకుండా పోవాలి కదా లోకంలో అజ్ఞానులు ఉంటారు అసలు వారే ఎక్కువ ఉంటారు లోకంలో అజ్ఞానుల సంఖ్యయే అధికంగా ఉంటుంది ఈ రోజుల్లో మఠాలు పీఠాలు ఆశ్రమాలు దేవాలయాలు దేవుడి పేరుతోటి ఎన్నెన్నో సంస్థలు తెలుస్తాయి అక్కడ చేరి ఏవో కర్మలు చేస్తారో పాటలు పాడతారు డాన్సులు చేస్తారు ఏవేవో చేస్తారు తప్ప ఆత్మస్వరూప విచారం అనేది ఎవడైనా ఆ హెడ్ చేయడు శిష్యుడు అసలే చేయడు లోకం అలాగే ఉంటుంది కాబట్టి ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటాడో వాడిని ఆత్మస్వరూప పరిజ్ఞానం లేనివాడి కోసం అటువంటి జిజ్ఞాస కోసం శాస్త్రం ఉద్దేశించి ఉంటుంది శాస్త్రానికి అటువంటి వ్యక్తులే విషయంగా ఉంటారు ఇప్పుడు సినిమా హాల్స్ ఉంటాయి ఈ సినిమాలు ఎవరు చూస్తారండి ఈ ఆరు గంటల టైంలో భగవద్గీత వింటారు కానీ సినిమాలు అది మీరు లేమో అంటే అది ఏమన్నమాటది ఈ సినిమా హాల్స్ అన్ని వ్యర్థం కదా అని మనం అంటే ఎలా ఉంటుందన్నమాట తెలుగు తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే సినిమా హాల్ ఏమి కాదు దానికి ఉండే క్లయింటేలే ఉంటారు ఆ డబ్బాని ఇక్కడికి మార్చాలి ఆ డబ్బాను మార్చడం ఇప్పుడు ఇక్కడ ఎంత మంచిది పెట్టినా పవర్ పోయిందా మరి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు యథాప్రసిద్ధంగా అజ్ఞానులు ఉంటారు కాబట్టి సినిమాకి వెళ్ళేవాళ్ళు ఎవరు ఉండరు అని మీరు నేను అంటే అలాగ వెళ్ళేవాళ్ళు ఉంటారు క్లైన్ ఉంటారు కాబట్టి ఆ అజ్ఞానులను ఉద్దేశించి శాస్త్రం ప్రవర్తనలతో ఉంటుంది అందుకే శాస్త్రం అనేది వ్యర్థము అనే అనే అది ఏ విధంగా అజ్ఞానులు లోకంలో ఉంటారు వాళ్ళ కోసం శాస్త్రము ఉపకరిస్తుంది అనే విషయాన్ని ఆయన ప్రతిపాదిస్తూ ఒక కొత్త ప్రతిపాదన మొదలు పెడుతున్నారు వీటికి సంస్కృతంలో పేరు ఉన్నది దాన్ని వర్ణకము అని అంటారు అంటే మూ పాయింట్కి స్టార్ట్ ఉంది ఏమిటా పాయింట్ ఏమిటంటే శాస్త్రము అజ్ఞానుల కొరకు ఉద్దేశించబడినది ఆ అజ్ఞానుల మీరు వాళ్ళు రంగు రుచి ఏమైనా ఉంటుందో అలాగే ఉంటారు ఇలా ఉంటారు అజ్ఞానులు ఏమిట అజ్ఞానులు అవిదూషాం హీ ఫలహేత్మోహో అనాత్మనోహో ఆత్మదర్శనం విదూషాం ఆయన అజ్ఞాని అన్నదానికి జ్ఞానికి అజ్ఞానికి ఉండే మౌలికమైన భేదాన్ని ఉన్నారు ఒక కొత్త పాయింట్ ఒకటి హీ ఈజ్ మేకింగ్ ఏమిటంటే అది మన జీవితంలో ఫలము హేతువు అని రెండు ఉంటాయి ఫలము హేతువు చూడండి ఫలము అంటే దేహము హేతువు అంటే కర్మ అలా చెప్పచ్చు ద రిజల్ట్ అండ్ ద కాజ్ ఈ రెండు ఉంటాయి ఈ రెండింటి ఎందు ఆత్మబుద్ధి గలవాడే ఇప్పుడు ఫలము అంటే ఈ దేహం మనకి ఎలా వచ్చింది మనకి మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలరూపంగా ఈ దేహం వచ్చింది కాబట్టి దేహము ఫలము ఈ దేహము ఫలము లభించేటప్పుడు హేతు ఏమిటి కర్మలు కాబట్టి హేతువు అంటే కర్మలు కాబట్టి ఫలమునందు హేతు ఉన్నందు ఎవరి అయితే ఆత్మబుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానులు ఎలా ఉంటారు ఆ ఫలమునందు హేతు ఆత్మబుద్ధిని కలిగి ఉండరు చాలా లోతైనటువంటి విషయం లోతు అంటే ఏమిటంటే మనం మనం నిత్య జీవితంలో సమాజ జీవితంలో కానీ వైయక్తిక జీవితంలో కానీ మనకి అనుభవానికి ఏదైతే వస్తూ ఉంటుందో దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు మీరు గమనించాలి శాస్త్రదృష్టి లోత దృష్టి చాలా పూర్తిగా విరుద్ధంగా అత్యంత విరుద్ధంగా ఉంటాయి నిజానికి మీకు దృష్టాంతం దృష్టాంతం నేను మామూలుగా రెగ్యులర్గా చెప్పే దృష్టాంతమే సూర్యుడు తూర్పులో ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు ఇది లోకదృష్టి లోకదృష్టి అలా ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి ఇదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇదిగో అస్తమిస్తున్నాడు ఇక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమిస్తాడు మీ సింహద్వారం వైపు ఉదయిస్తే మీ బ్యాక్ గేట్ వైపు అస్తమిస్తాయి మీ బ్యాక్ గేట్ వైపు ఉదయిస్తే సింహద్వారం వైపు అస్తమిస్తాయి మీ అనుభవం అలా ఉన్నది కనుక సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు ఇది లోకదృష్టి ఈ లోకదృష్టి ఎంత గట్టిగా ఉంటుందంటే దాని మీద బేసయ్యి పుస్తకాలు వస్తాయి దాని మీద బేసయ్యి లౌకిక జీవనమంతా కూడా నిర్మాణం అవుతుంది మనుషులు జీవిస్తారు మన పనులన్నీ ఉదయించిన తర్వాత చేసుకుంటాము అస్తమించినప్పుడు పనులన్నీ మానేస్తాము ఆఫీసులన్నీ కూడా ఉదయాస్తమయముల మధ్యలో అవి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి లౌకిక వ్యవహారము ఇక వైదిక వ్యవహారము అని ఉన్నది అంటే వైదికుడు ఏం చేస్తాడు ఉదయించేప్పుడు అర్ధ ప్రధానము జపము అది చేస్తాడు మళ్ళీ అస్తమించేప్పుడు ఆ దేవుడికి పూజారి చేసుకుంటాడు కాబట్టి లౌకిక వైదిక వ్యవహారములు రెండింటికి ఆధారమేమిటి సూర్యుని ఉదయము అస్తమయము అంటే అర్థం ఏంటండి సూర్యుడు ఉదయించుతా అస్తమించుతా అనే ధారణ అంటే ఆ నిష్కర్ష ఆ కంక్లూషను ఇట్ జస్ట్ డ్రైవ్స్ అవర్ లైఫ్ మనం ఒక వంద వంద ఏళ్ళ జీవితాన్ని ఆ బేసిస్ మీద మనం షేర్ చేసి పెట్టుకుంటాం కానీ వాస్తవం ఏమిటి సూర్యులకు ఉదయాస్తమయములు లేవు అది శాస్త్రదృష్టి శాస్త్రం అంటే ఆస్ట్రోఫిజిక్స్ అనాలి శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ అనుకోవడం యాస్ట్రాలజీలో ఉదయాస్తమయాలు ఉంటాయి యాస్ట్రోఫిజిక్స్ అనే ఒక శాస్త్రం ఉన్నది దాని ప్రకారంగా సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు సూర్యుడు ఇక్కడ మొదలంటే అక్కడ దాకా వెళ్ళాడు ఆయన వెళ్ళాడంటే పరిగెత్తుకు వెళ్ళాడు అబ్బాయి ఆయన పరిగణ ఆయన మీదకి పరిగెత్తుతాడు ఆయన రథం మీద వెళ్తాడు ఆ రథానికి మరి గుర్రాలు ఉంటాయి కదా ఉంటాయి ఆ గుర్రాలకి పేర్లు ఉంటాయి ఆ గుర్రాలను తోలి పడకుండా ఉంటాడు మధ్యలో వాటికి అవసరం పడుతున్నా ఉండదు ఇంకేదో పోతూ ఉంటున్నాను కాబట్టి వాస్తవంలో సూర్యుడు ఎక్కడికి వెళ్ళడం ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు భూమిలా తిరుగుతూ ఉంది చూడండి శాస్త్ర దృష్టికి లోక దృష్టికి ఎంత తేడా ఉందో మీరు ఏమైనా గమనించారో అసలు పాయింట్ తెలిసిందా మీకు ఇట్ ఈస్ సో టోటల్లీ డిఫరెంట్ కనుక అదేవిధంగా ఇక్కడ మీకు రెండు అంశములు కలవు ఒకటి ఫలము అంటే భౌతికమైన దేహము దాన్ని ఫలము అంటే ఆ భౌతికమైన దేహమును కలిగించినటువంటిది హేతు ఇదేమిటి కర్మ యాక్షన్ సో ఫిజికల్ బాడీ అండ్ యాక్షన్ ఈ అంటే అర్థం ఏంటి మన నేను అన్నప్పుడు ఆ నేను అనే అనుభవంలో ఫిజికల్ డైమెన్షన్ ఒకటి ఉన్నది అదేంటంటే ఫిజికల్ బాడీ దానికి ఫలము ఆ నేను అనే అనుభవంలో డీయర్షిప్ అంటే కర్తను నేను నేను పని చేస్తూ పని చేస్తాను నేను పని చేసేటువంటి కర్తను అనే ఒక డైమెన్షన్ ఆ డైమెన్షన్కి హేతువు అనిపడు ఇవి ఫలము హేతువు ది ఫిజికల్ డైమెన్షన్ అండ్ ది యాక్టివ్ డైమెన్షన్ యాక్టివిటీ డైమెన్షన్ ఈ రెండున్నాయి నమ్ల ఈ రెండు ఆత్మస్వరూపములకు చెందినలా కాలా మీరు ఎవరినైనా అడిగి చూడండి ఈ దేహం ఎవరు నేనే అంటాడు అంటే ఫిజికల్ డైమెన్షన్ను ఆత్మరూపంగా జనులు స్వీకరిస్తారు తర్వాత యాక్టివిటీ ఈ కర్మలు ఎవరు చేస్తున్నారు అంటే ఎవరంటాడు నేనే చేస్తున్నాను అంటాడు ఇప్పుడు ఏదో బిజీగా ఉంటాడు బిజీగా ఉన్నప్పుడు ఆ గాలి పీల్చుకోవటం అది శ్వాసక్రియ నడుస్తూ ఉంటుంది బిజీగా ఉన్నా నడుస్తూ ఉంటుంది వీడు ఏదో వ్యవహారంలో నిమగ్నమైన ఉంటాడు ఏదో బిజినెస్ డిస్కషన్ ఏదో చేస్తూ ఉంటాడు ఆ టైంలో శ్వాసక్రియ ఉంటుందా ఉండదా ఉంటుంది అసలు వీడి దృష్టి దాని మీద వాడిని ఆ డిస్కషన్లో ఆపి ఎలా గాలి పీల్చేది ఎవరు అని మీరు అడగండి ఏమని చెప్తుంది నేను అని చెప్తాను వాడు కొంచెం వివేకం గలవాడైతే అరే ఇంతదాకా బిజినెస్ డిస్కషన్ చేస్తున్నా కదా చేస్తున్నప్పుడు నేను నేను లేను కదా గాలి పీల్చేటువంటి క్రియ నేను చేయటం కదా అది అది సహజంగా జరుగుతోంది తప్ప నేను చేస్తున్నది కాదది కాబట్టి నేను బిజినెస్ డిస్కషన్ చేస్తూ ఉండగా శ్వాసక్రియ తనంత సహంగా లేకపోతే ఏదో ఒక పవర్ దాన్ని నడిపిస్తోంది నేను కర్తను కాను అని చెప్పాలా అక్కర్లేదు వాడు వాడు చెప్పడు నేనే అంటాడు అన్నం తిన్నది ఎవరు నేను అరిగించుకున్నది ఎవరు నేను అరిగించుకున్నది కూడా నేనే అంటాడు కొట్టుకునేది నేనే కొట్టుకున్నాను హేతు అని చెప్పినా కూడా మీరు కాబట్టి మనిషి ఈ విధంగా యాక్షన్ ఉన్నదంటే అదే దానికి కర్తను నేనే అని తనను ఎత్తున వేసుకుంటాడు తను కర్తృత్వం అంటే హేతున్నందు ఆత్మాభిమానము ఫలము ఉంది అంటే దాని ఫలము అంటే దేహము భౌతికమైన దేహము దాని ఎందు ఆత్మాభిమానము ఉంటుంది ఈ భౌతికమైన దేహాన్ని గురించి మీకు కొద్దిగా వర్ణన ఇస్తాను దాన్ని బట్టి దాని ఎందు ఆత్మాభిమానము తగుణా తగదా మీరు చెప్పండి ఇప్పుడు ఈ భౌతికమైన దేహము ఎలా వచ్చింది వీడికి పుట్టాడు అంటారు ఎలా వచ్చింది దేహము వీడు సంపాదించుకున్నాడా లేదు తల్లి తిన్న ఆహారం నుండి భోజనం దేహం నిర్మాణమైనది కొన్ని వీడేమైనా నిర్మించుకున్నాడా దేహం లేదు పుట్టాడు పుట్టిన తర్వాత పుట్టినప్పుడు ఒక కేజీ బరువు ఉన్నాడు ఇప్పుడు డెబ్భై కేజీలో ఎనభై కేజీలో బరువు ఉన్నాడు ఈ ఈ బరువు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ చిన్న ఆహారం నుంచి వచ్చింది ఈ ఆహారం ఎక్కడ తయారైంది ప్రకృతిలో లభిస్తుంది ఆ తిన్న ఆహారాన్ని దేహం కింద మార్చుకునేటువంటి ఆ టెక్నాలజీ వీడు ఎరుగునా వీడు ఎరగడు వీడేమైనా దాని విషయంలో కృషి ఏమైనా చేస్తున్నాడా లేదు ఆకలికి అన్నం ఏదో తింటూ ఉంటాడు దేహం పెరుగుతూ వీడి ప్రమేయమైన లేకుండా ఒక కేజీ బరువు ఉన్న దేహం డెబ్బై కేజీల దేహముగా తయారైనది వీడి వీడి పాత్ర ఏమీ లేకుండా మరి అటువంటి దేహమునందు అంటే ఎటువంటి దేహము ఏ దేహమునైతే ప్రకృతి పాంచభౌతిక ప్రకృతి తయారు చేసి పెట్టిందో ఆ దేహమును వీడు ఎలా దర్శించాలి ఈ దేహము ప్రకృతి కార్యము అని దర్శించాలి కదా అలా దర్శించకుండగా నేను అని దర్శించటానికి వీడికి హక్కే ఉన్నది లేదు కాబట్టి ప్రకృతి కార్యమైనటువంటి కర్మఫల రూపమైన దేహముందు ఆత్మాభిమానమును కలిగి ఉంటుట ఆ దేహమునకు జన్మనిచ్చిన కర్మము కర్మ ఎందు అంటే యాక్షన్ డైమెన్షన్ ఎందు కర్తను నేనే భోక్తను నేనే అనే అభిమానము కలిగి ఉండుత అజ్ఞానము యొక్క మూల స్వరూపం అజ్ఞానం అంటే ఎటుకో అజ్ఞానం ఈ అజ్ఞానము అంటే ఫలహేతువుల ఎందు ఆత్మాభిమానము కలిగి ఉండుట అజ్ఞానము లోకంలో ఉంటుంది అటువంటి అజ్ఞానిని ఉద్దేశించి శాస్త్రము ప్రవర్తిల్లుతుంది అరే నువ్వు కనపడుతున్నావయ్యా నీ స్వరూపం కాదు శాస్త్రం చెప్తూ ఉంటుంది ఇప్పుడు క్షేత్రజ్ఞుడు తప్ప క్షేత్రము కాదు ఆ క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి భేదము లేదు అని అజ్ఞానిని ఉద్దేశించి శాస్త్రం చెప్తుంది నటు విదూష న విదూష ఇటువంటి అభిమానము దేహములందు కానీ క్రియాకలాపములందు అభిమానము అంటే నేను నాది అనే ధారణ దానికి అభిమానము పేరు అటువంటి అభిమానము జ్ఞానులకు ఉండదు విదూషాము హి ఫలహేతుభ్యాం ఆత్మన అన్యత్మదర్శనే సతి తయ అహమితి ఆత్మదర్శనానుపత్తే కాబట్టి జ్ఞానన్న వాడు ఎలా చూస్తా వాడి వాడి దరి వాడి దృష్టి ఎలా ఉంటుంది మీరు ఒకటి గమనించాలి మనిషి జీవితాన్ని దృష్టి నడిపిస్తుంది దృష్టి ఇప్పుడు ఒక చాలా ఉత్సాహంగా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి ఏవి ఏది నడిపిస్తోంది ఆయన జీవితాన్ని అంటే నేను బిజినెస్ మనిషిని ఆయన బిజినెస్ మ్యాన్ అనే దృష్టి ఉంటుంది దాని కారణంగా ఆయన ఆ దారిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు మనిషిని దృష్టి నడిపిస్తుంది సో ఇప్పుడు క్రీ ఈ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు ఆటలు ఆడేవాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చదువు అక్కర్లేదు చదువు ఉండదు తర్వాత కాలేజీకి వెళ్ళరు తర్వాత ఏ రకమైన విద్యాభ్యాసాన్ని చేయరు తర్వాత కనీసం తల్లిదండ్రులతోటి భార్యాపిల్లలతోటి సుఖంగా ఉంటారంటే అది కూడా చేయరు What huh? is a professional playing the art? That's why he decides, this is my career. That's one thing. That's why people are going to go in that direction. That's why they are going to go in that direction. Why do you say that? Why do you say that? Why do you say that? Why do you say that? You should not talk like that. ప్రాక్టికల్గా ఎదురకుండా కనపడే చెప్పాలి అలాగే మనిషి జీవించేట్లు చేసేది ఏమిటి అంటే వాడికి జీవితాన్ని గురించి ఒక దృష్టి ఏర్పడింది ఆ దృష్టి కారణంగా వాడలా జీవిస్తాడు ఓ బ్రహ్మచారి ఉంటాడు పెళ్లి చేస్తూ ఉంటాడు పిల్లలు సంసారంలో కొడతాడు వాడి జీవిత వాడి జీవితానికి వాడి దృష్టి అలా ఉన్నది ఇంకో బ్రహ్మచారి ఉంటాడు నాకు ఈ జయిహాటం నా ఒడ్డు బాబోయే అంటే వాడి దృష్టి అలా ఉంది కాబట్టి మనిషి జీవితాన్ని నడిపించేది దృష్టి అర్థమైందండి వివేషాన్ని ఇప్పుడు ఈ జ్ఞానములు చెప్తాం విషం ఎలా ఉంటుందో తెలుసిన జ్ఞానము విషం వాళ్ళు ఎలా దర్శిస్తూ ఉంటారంటే ఈ పాంచభౌతిక దేహము నేను కాదు అని దర్శిస్తాను ఆత్మస్వరూపంగా ఆ పాంచభౌతిక దేహాన్ని దర్శించారు ఎప్పుడు ఎన్నడూ ఈ దేహము అని దర్శిస్తారు ఆత్మస్వరూప జ్ఞానం గల ఈ రోగాలు వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు మామూలుగా దేహాభిమానం గల వాళ్ళకి ఉన్న లెవెల్లో ఉండవు ఆ లెవెల్లో వాటిలను పీడించవు అదే రోగం ఒక జ్ఞానికి దాని డైనమిక్స్ ఓలెక్కన అదే రోగం అజ్ఞానికి దాని డైనమిక్స్ మరో విధంగా ఉంటుంది అదే దే ఆర్ ద సేమ్ కొంతమంది వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలీదు అయినా హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటాడు ఇంకొకడు ధనం ఉంటుంది రోగాలకి వైద్యం చేసి వాళ్ళు ఉంటారు హాస్పిటల్స్ ఉంటాయి అన్ని సౌకర్యాలు ఉంటాయి అయినా కూడా వాడు బెంగా బెంగగా భయభ భయపడుతూ బతుకుతూ ఉంటారు ఆ దేహాభిమానాన్ని బట్టి కాబట్టి దేహాభిమానము ఎంత పవర్ఫుల్ థింకింగ్ అంటే అది ఉంటే జీవితం ఒక ఒక దిశలో ఉంటుంది అది లేని జీవితం మరో దిశలో ఉంటుంది ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఒక జ్ఞాని ఆయన ఆయన దేహమును ఆత్మరూపంగా ఎన్నడూ దర్శించడు దేహము అంటే అనాత్మయే అనే దర్శిస్తాడు ఆయన అటువంటి ఆయన ఆ దేహాన్ని పట్టుకుని ఇది నేనే అని అంటాడా ఇప్పుడేనా అలా నేను పుట్టాను అని అన్నాడు నా ఇది నా జన్మ నక్షత్రము ఇది ఇప్పుడు ఏళ్ళు వయస్సు ఉంది నేను పెద్దవాడిని అయ్యాను ముసలివాడిని అయ్యాను మధ్యవయస్సుకున్న అయ్యాను ఈ భాషంతా కూడా ఆ మహాత్ముని యొక్క బుద్ధిలో ఈ భాష ఇట్ జస్ట్ డెంట్ ఎగ్జిస్ట్ మహాత్ముని బుద్ధిలో ఈ భాష ఎగ్జిస్ట్ అవ్వదు ఎగ్జిస్ట్ అవ్వదు నేను ఒక ఒక సంపన్నుడితో మాట్లాడే సందర్భం వచ్చింది నాకోసారి అలా వచ్చింది నేను ఆయనకి చెప్తున్నాను చూడండి మీరు సంపన్నులు ధనాన్ని బాగా కూడబెట్టినారు ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు మీరు ఏదైనా కొంత దానం కూడా చేస్తే బాగుంటుంది కాబట్టి మీరు ఈ కూడా ఇటువంటి మంచి కాజు ఒకటి ఉంది దీనికి మీరు ఏదైనా దానము ఇత్యాది చేసినట్లయితే సోషల్ సొసైటీకి మనం మనం ప్రయోజనాన్ని చేకూర్చిన వాళ్ళమవుతాము ఈశ్వరుణ్ణి కూడా విగ్రహం కూడా మనకి లభిస్తుంది అని ఏదో చెప్తున్నా అంటే ఆయన అన్నారు మీరేమనుకోకండి మీరు చెప్తున్నవేవి కూడా నా ఫీల్డ్ ఆఫ్ థింకింగ్లో లేవు అని చెప్పి అంటే నేనున్నాను గాడ్ బ్లస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వచ్చేశాను ఇంకా మాట్లాడలేదు ఎందుకంటే ఆయన స్కీమ్ ఆఫ్ థింకింగ్లో నేను చెప్పినవి ఏవి లేవు ఆయన చక్కగా శ్రద్ధగా ఓపికగా బిజినెస్ చేయడం డబ్బు పోవేయడం దాంతో తను కుటుంబము పిల్ల పిలుచు వీళ్ళతో కలిసి సుఖాన్ని అనుభవించడం అదే ఉంది తప్ప ఆయనలో ఇప్పుడు నేను చెప్పిన భాష ఆయన ఎదగడం ఆయన చెప్పాడు అంటున్నారు me jeptunna emi naaku i could not make out what you are talking because they do not fitting to my scheme of things and frying the different openly depend. i really appreciated sir i told thank you very much naaku meer moonu naalu samaya yichi natho matladalaniki nenu entho kurthadlu thank you have a good day and uccha sir kabatte male oka mahatmulu untadu ante ayina yokka a drishti lo ayina scheme of things lo ee deham nenu కాబట్టి ఈ దేహానికి ఒక కులం ఉంది అది నేనే ఆ కులం నేను ఆ ప్రాంతం నేను ఇది నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను ఎర్రగా ఉంటే నేను ఎర్రగా ఉన్నాను ఇది మగ కాబట్టి నేను మగవాడిని నేను భర్తను భార్యను నేను మనిషిని కులం ప్రాంతం ఇటువంటి ఈ లాంగ్వేజ్ ఇట్ జస్ట్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ హిస్ థింకింగ్ ఇవేమి ఉన్నావు ఆయన యొక్క థింకింగ్లో ఆయన దేహం నుండి ఆత్మాభిమానాన్ని ఎల్లడూ కలిగి ఉండడు ఒకవేళ మీకు ఎక్కడైనా ఆయన దేహముందు ఆత్మాభిమానము కలిగి ఉన్నాడు అనే సందర్భం మీకు గోచరిస్తే ఆయన ఆత్మదర్శనము గల జ్ఞాని అని చెప్పడానికి అవకాశం ఉంటుందా ఉన్నది కాబట్టి ఆయన ఏమంటున్నారంటే దేహాభిమానము లేని మహాత్ములకు అదే దేహములలో ఆత్మదర్శనము పొసగదు పరస్పర విరుద్ధమైన విషయము కాబట్టి జ్ఞానులకు దేహాభిమానము ఉండదు అజ్ఞానికి మాత్రమే దేహాభిమానము ఉంటుంది ఆ దేహము అంటే దాని ఎందు ఫలము హేతువు రెండు కూడా దేహంలోనే ఎంగీ ఉంటాయి ఫలము అంటే ఆ దేహము తనంత తానుగా కర్మల యొక్క ఫలము అట్ ది సేమ్ టైం ఆ దేహమే మరింత కర్మలని సృష్టిస్తూ మళ్ళీ ఇంకొక దేహానికి కావలసినటువంటి రా అదే నిర్మాణం చేస్తూ ఉంటుంది కాబట్టి ఫలము హేతువు ఈ రెండింటియందు ఆత్మాభిమానము కేవలము ఆత్మ జ్ఞానము లేని వారికి మాత్రమే ఉంటుంది నహీ అత్యంత మూఢ ఉన్మత్రీ జలాగ్నో ఛాయాప్రకాశోర్వా ఐకాత్మ్యం పశ్యతి కిముత వివేకీ ఇప్పుడు ఒకడు ఉన్నాడు నీడ వెలుగు వీటికి తేడా తెలుసుకోలేకుండా ఉంటాడా ఎంతటి పరమ మూర్ఖుడైనా కూడా నేడ వెలుగు ఆ రెండింటికి తేడా తెలియకుండా ఉంటాడా ఉండడు నిప్పు నీరు ఈ రెండింటికి తేడా తెలియని ఎంతటి మూర్ఖుడైనా సరే ఆ రెండింటికి తేడా తెలియకుండా ఉంటాడా పరమ మూర్ఖుడండి నిప్పు నీరు తేడా తెలియకుండా ఉంటాడా ఉండదు తర్వాత మీరు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ గారిని మీ దగ్గర ఉన్న పిచ్చివాళ్ళలోకి అందరికీ హయ్యెస్ట్ స్టాండర్డ్ పిచ్చివాడు ఒకడిని పిలిపించి వాడికి నిప్పు నీరు ఎదురకుండా పెడితే ఆ తేడా వాడికి తెలుస్తుందంటారా తెలియదంటారా చెప్పండి తెలుస్తుంది వాడికి తెలిసిపోతుంది తేడా పిచ్చివాడు కూడా నిప్పుని దృష్టాంతం అలా తీసుకోండి దృష్టాంతం అలా తీసుకోండి నిప్పు పిచ్చివాడి మీద పిచ్చివాడికి వేడి వేడికి పెట్టి వాడిని ముట్టిస్తే చేయ వెనక్కి తీసుకోండి నాకు తేడా తెలియదు నేను పిచ్చివాడిని నిప్పు నీరు తేడా తెలియదు నా నిప్పుని పట్టుకుంటాడా పట్టుకోడు గమ్ములు వదిలేస్తాడు పిచ్చివాడి చేతిలో వేడిగా ఉన్నది పెడితే ఏం చేస్తారు టక్కువ రోజులు బాగాస్తారు నిప్పు నీరికి తేడా కూడా పిచ్చివాడికి కూడా తెలుసుకుంది అదేవిధంగా అజ్ఞానికి జ్ఞానికి ఉండే తేడా అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏమిటది ఎవడైతే దేహమునందు నేను అని ఆ దేహము ద్వారా నిర్వర్తించబడే కర్మల యందు నేను కర్తను నేను భోక్తను అనే అభిమానము కలిగి ఉంటాడో వాడు అజ్ఞాని దేహాభిమానము లేక కర్తృత్వ భోక్తృత్వములు తన లేవు అని ఎవడైతే దర్శిస్తాడో వాడు జ్ఞాని ఇప్పుడు చెప్పండి జ్ఞానికి అజ్ఞానికి తేడా మీకు తెలుస్తుందా లేదా తెలుస్తోంది ఎంత స్పష్టంగా తెలుస్తోంది పరమ మూర్ఖుడికి కూడా పిచ్చివాడికే కూడా నిప్పు నీరికి వెలుగు నీడకి తేడా ఎంత బాగా తెలుస్తుందో అంత స్పష్టంగా జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా అత్యంత సామాన్య మానవుడికి కూడా తెలుస్తూ ఉంటుంది ఇక ఆత్మానాత్మ వివేకం కలవాడికి ఈ ఆత్మ జ్ఞానమునకు అజ్ఞానమునకు మధ్యన ఉండే తేడా స్పష్టముగా తెలియను అని వేరుగా చెప్పాలా కిమ్ముత వేరే చెప్పాలా చెప్పక్కల భాష ఎలా ఉంది ఆ భాషను మీరు సొసైటీకి అన్వయిస్తే అది అన్వయించదు ఎందుకంటే సొసైటీ అదొక మహాప్రవాహంలో పోతుంది జ్ఞాని అజ్ఞాని చాలా విలక్షణమైన నిరూపణం కాబట్టి దేహము అంటే మాంసపు ముద్ద ఫిజికల్ ఎంటిటీ ఒక భౌతికమైన పదార్థం ఈ టేబుల్ ఎలాంటి భౌతిక పదార్థము దేహము ఒక భౌతిక పదార్థం ఆ భౌతిక పదార్థమునందు నేను అనే అభిమానము ఆ దేహము చేత నిర్వర్తించబడే కర్మలయందు నేను కర్తనని ఆ కర్మలకి లభించే ఫలమునందు నాకు నేను భోక్తననే అభిమానము ఇది కరడుగట్టిన అజ్ఞానము అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది పిచ్చివాడికి కూడా తెలుస్తుంది ఆ విషయము నిప్పు తేడా పిచ్చివాడికి తెలిసినంత స్పష్టంగా ఈ విషయం తెలుస్తూ ఉంటుంది కాబట్టి శాస్త్రము అటువంటి అజ్ఞానిని ఉద్దేశించి ప్రవర్తిల్లుతుంది తస్మాత్ విధి ప్రతిషేధ శాస్త్రం తావతే ఫలహేతుభ్యాము ఆత్మన నియత్వదర్శినవతి ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇప్పుడు వేదంలో ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ అని రెండు ఉంటాయి రెండు పార్ట్లు చేయడం వేదాన్ని రెండు పార్ట్లు చేస్తే మీకు ఆ పార్ట్లు రెండు భాగాలు చేశారనుకోండి దాంట్లో ప్రథమ భాగము అంతిమ భాగము ముందున్నది ఆ కరణం ఉన్నది రెండే చేశారు కదా ఈ ముందున్న భాగంలో విధి ప్రతిషేధాలు ఉంటాయి అంటే విధి నిషేధము ఉంటాయి విధి అంటే ఏమిటి నువ్వు ఈ కర్మను చేయాలి అది విధి నిషేధము అంటే ఏమిటి నువ్వీ కర్మను చేయకూడదు అని నిషేధం ఈ విధి నిషేధాలు ఎవళ్ళకి అన్వయిస్తాయి ఎవళ్ళకి అన్వయిస్తాయి నేను దేహము కాను దేహము వల్ల వచ్చే కర్తృత్వ భోక్తృత్వంలో నా ఎందు లేవు అనే ఆత్మస్వరూప జ్ఞానము గల మహాత్మునికి ఈ విధి నిషేధములు వర్తిస్తాయండి వర్తించం కారుని కుడివైపు ఎడమవైపు నడపాలి లేన్లోనే ఉంచాలి హెడ్లైట్ వచ్చినప్పుడు ఆపాలి గ్రీన్ వచ్చినప్పుడే కారుని ముందుకు తీసుకువెళ్ళాలి ఈ విధి నిషేధాలు ఇవన్నీ ఇవి ఎవరికి వర్తిస్తాయి కారుని నడిపేవాడికి వర్తిస్తాయి కారులో ప్రయాణం చేసేవాడికి కూడా వర్తించవు రోడ్డు మీద నడిచేవాడికి అసలు ఇప్పుడు నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అయ్యగలరా నీ సీబుక్ అయితే చూపించి నీ లైసెన్స్ చూపించను అడుగుతాడా పోలీసు అడగడు కారుని అడుపుకుంటూ వెళ్తేనే అడుగుతాడు కారు స్కూటర్ నడుపుకుంటూ వెళ్తే అడుగుతాడు ఎందుకంటే ఆ విధి నిషేధ శాస్త్రం ఒకటి ఉంటుంది అది నువ్వు మీరు సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా వాడు చెక్ చేసుకుంటాడు ఆ విధి ఆ రూల్స్ అన్నీ మీరు ఫాలో అవుతున్నారా అంటే ఏది చేయాలో అది చేస్తున్నారా లేదా ఏది చేయకూడదో అది చేయడం మానేశారా లేదా చెక్ చేసుకుంటాడు కాబట్టి విధి నిషేధ శాస్త్రాలు ఎవరికి వర్తిస్తాయి ఇది నా కాదు దీనిని నేను నడుపుతున్నాను అనేవాడికి వర్తిస్తుంది ఈ దేహము ఒక కాదు వంటిది ఈ దేహము కాదు సరే ఇది నేను కాదు మరైతే ఇది నడుస్తోంది కదా దీని ఎందుకు సంపన్నమవుతున్నది ఈ క్రియలకి కర్త ఎవరు నేను కాదు ఈ క్రియల వల్ల లభించే ఫలములకు భోక్త ఎవరు నేను కాదు ఇప్పుడు ఆ జ్ఞా అటు వాడి జ్ఞాని ఆ జ్ఞానికి అటువంటి మహాత్ముడికి ఈ కర్మలు చేయాలి ఈ కర్మలు చేయకూడదు అనే విధినిషేధ శాస్త్రము అన్వయిస్తుందా అన్వయించర్తించండి కాబట్టి అయితే ఇప్పుడు విధి నిషేధ శాస్త్రం వ్యర్థమా కాదు ఎందుకని ఇంకొకటి ఉంటాడు విదేహమే నేను దీంట్లో ఉండే కర్మలకి కర్తను భోక్తను నేను అనేవాడు ఇంకోహుడు ఉంటాడు వీడు ఒకడుంటే వాడు లక్షణమే ఉన్నాడు వాళ్ళందరికీ విధి శాస్త్రం వర్తిస్తుంది వీడికి ఒకడికి కాబట్టి అది వ్యర్థము అనే ఆర్గ్యుమెంటు సరికాదు నహి దేవదత్త త్వమిదం కురు ఇది కస్మిశ్చిత్ కర్మణి నియొక్తే నేను కూడా దృష్టాంతం చెప్తున్నాను దేవదత్తుడని ఒక పెద్ద మనుషులు ఉన్నాడు ఓ ఎంగ ఓ దేవదత్త పిల్లరా నువ్వు పని చెయ్యి అని చెప్పారు దేవదత్త పిలిచి చెప్పారు ఆ పక్కనే విష్ణుమిత్రుల్లోనూ హృతను కూర్చొని ఉన్నాడు విష్ణుమిత్ర అహం నియుక్త ఇది తత్రస్థ నియోగం ప్రతిపద్యతే ఆ పక్కనే విష్ణుమిత్రుడు కూర్చుని ఉన్నాడు తత్రస్థ అతనికి వినపడింది ఏ దేవదత్త ఇదిగో ఈ పని నువ్వు చెయ్యి అనే మాట అతనికి వినపడింది వినపడగానే ఇదిగో నన్ను ఈ పని చేయమని ఈయన ఆదేశించినాడు అని అనుకుంటాడు ఆయన ఎవరు విష్ణుమిత్రుడు అనుకుంటాడా అనుకోడు కాదండి వినపడింది కదా ఈ పని నువ్వు చెయ్యి వినపడింది కదా ఏ వినపడింది ఓ దేవదత్త ఈ పనిని నేను చేయము అనే మాట ఆయనకు వినబడింది కదా కాబట్టి ఆయన ఇగో నన్ను ఈ పనిని చేయమని ఆదేశించ ఆదేశము వచ్చింది అది నాకు అని అనుకుంటాడా అనుకు నీవి కర్మను చేయుము అనే అనే మాట వేదం చెప్పింది అది ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన మహాత్ముడు ఇది నన్ను ఉద్దేశించి వేదం చెప్పింది అనుకుంటాడా అనుకో ఎందుకంటే ఆత్మజ్ఞానికి దేహమునందు ఆత్మాభిమానమే ఉండదు కాబట్టి కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు కర్తృత్వం ఉన్న వాడికి వర్తిస్తుంది ఆయన ఎందుకు కర్తృత్వ భోక్తృత్వములు లేవు దేహాభిమానము లేదు కాబట్టి ఈ కర్మను చెయ్యి అనే మాట వేదం చెప్పినా ఈ వేదము ఉద్దేశించి చెప్తోంది అనే భావన ఆయనకు కలుగడు నేను పూజ స్వామీజీ దృష్టాంతం ఒకటిచ్చా ఏమనంటే మీ జుట్టు నల్లగా తుమ్మెదల గుంపు వలె మెలమెల మెరిసిపోతూ ఈ షాంపూ వాడినట్లయితే మీ జుట్టు చాలా సిల్కన్గా ఉంటుంది అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఈయనకి బట్టతల ఒక్క ఒక్క స్ట్రాండ్ కూడా లేదు పర్ఫెక్ట్ బట్టతల ఆయన ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇది బాగుంటుందేమో ఈ షాంపూ నాకు ఉపయోగపడుతుందేమో అనుకుంటాడా అనుకో అనుకోడు చుట్టూ ఉన్నవాడు అనుకుంటాడు అనుకోడు అదేవిధంగా వేదము కర్మం చెయ్యి స్వర్గానికి వెళ్తావు నీకు డబ్బు వస్తుంది నీకు భోగాలు వస్తాయి నీకు సంతానం కలుగుతుంది అని ఏవో చెప్తుంది ఈ ఆత్మజ్ఞాని నాకు ఈ కర్మలో నా కోసమే విధిస్తోంది వేదము అనుకుంటాడా అనుకోడు అసలు ఆయనకు ఆ భావనే కలగదు నియోగ విషయ వివేకాగ్రహణాత్తు ఉపపద్యతే ప్రతిపత్తి సపోజ్ అక్కడున్న విష్ణుమిత్రుడు వాడికి వాడు మూర్ఖుడు అనుకోండి వాడు మూర్ఖుడు వాడు దేవదత్త నీవి పనిని చేయుము అని చెప్పిన వాక్యం ఏదైతే దానికి ఆ నియోగము నియోగం అంటే ఆర్డర్ ఆ నియోగమునకు విషయము ఎవరు దేవదత్తుడు కానీ వీడు మూర్ఖుడు వీడు సరిగ్గా వినడు విన్నది సరిగ్గా అర్థం చేసుకోడు చేసుకోక ఏం చేస్తాడు ఈ నియోగమునకు నేనే విషయము అని పరిగెత్తుకు వెళ్ళా పనిచేసే ప్రయత్నం చేస్తాడు అలా అయితే అవ్వచ్చు అంటే వివేకము లేని వాడి విషయంలో అయితే అవ్వచ్చు అది దృష్టాంతం ఎలా అవుతుంది అవదు కాబట్టి వివేకము గలవాడు విష్ణుమిత్రుడు వివేకము గలవాడైతే మటుకు ఓ దేవదత్త ఈ పనిని నీవు చేయుము అని చెప్పిన పనిని అతడు చేయాలని కూడా అనుకోడు అలాగే స్వర్గాన్ని కోరి మాటైతే నీవు అగ్నిశోమమును చేయాలి అని వేదం చెప్తుంది అది విని ఆత్మజ్ఞాని ఈ ఈ నేను చేయాలి అనుకుంటాడా అనుకోడు ఒకవేళ ఒకడు ఉన్నాడు వాడికి దేహమే నేను కర్తలు నేను భోక్తలు నేను నేను మరణించిన తర్వాత ఆ భో స్వర్గభోగాలను నేను అనుభవించాలా అనుభవించాలి అనుకుంటాడు వాడికి వాడికి ఏమనిపిస్తుంది అరే ఇది నా కోసమే చెప్పిందిరా ఈ అగ్నిష్టోమాన్ని నేను చేయాలి అని కాబట్టి ఉపపద్యతే ప్రతిపత్తి యథాఫలహేత్వోపీ సరిగ్గా అదే విధంగా కర్మల ఫలముగా లభించిన ఈ దేహమునందు కర్మలను కొత్త కొత్తగా సృష్టిస్తూ ఉండేటువంటి ఈ దేహమునందు మరో దేహానికి హేతు అవుతూ ఉంటుంది ఆ కర్మలు హేతు అవుతూ ఉంటాయి కాబట్టి ఆ దేహమునందు దేహము చే నిర్వర్తించబడే కర్మల ఎందు ఆత్మాభిమానము గలవాడైతే వాడు ఆ వేదము చే చెప్పబడిన విధినిషేధ శాస్త్రము ఇదంతా నా కోసమే ఉన్నది అని స్వీకరిస్తాడు ఎందుకు స్వీకరించాడు అంటే ఆ ఆత్మ అనాత్మ వివేకము లేనివాడు గనుక స్వీకరించారు కాబట్టి విధి నిషేధ శాస్త్రము ఎవరికి ఉంటుంది ఆత్మ అనాత్మ నిషేధము లేని వాళ్లకు మాత్రమే ఆత్మ అనాత్మ వివేకము లేనివాడికి మాత్రమే విధి నిషేధ శాస్త్రము ఉద్దేశించబడుతుంది ఒక్క వివేకం ఉన్నట్లయితే వాడికి క్షేత్రజ్ఞం చాతి మాం విద్ధి సర్వక్షేత్రేషు హారత దేహము కర్మలు ఆ పరిధికి ఆ ఫీల్డ్కి అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని బోధించే శాస్త్రము వాడికి ఉద్దేశించబడి ఉంటుంది మంచిది దీని మీద ఒక పూర్వపక్షం నన్ను నా కొత్త సంబంధాపేక్షయా యుక్త ఏ ప్రతిపత్తి శాస్త్రాషయా ఫలహేతుభ్యాం అన్యాత్మత్వదర్శనే అపి పూర్వపక్షున్నాడు అలా కాదండి ఈ ఫలమైన దేహమునందు హేతువైన కర్మల నుండు ఆత్మాభిమానము లేదు ఉపకులం అదే అనాత్మకు చెందినది దేహము అనాత్మ కర్మ అనాత్మకు చెందినది కాబట్టి నేను ఆత్మస్వరూపును నేను దేహము కంటే ఫలహేతువుల కంటే విలక్షణమైన వాడను అనే సత్యం ఆయన ఎదుగుడు ఆయన మహాత్ముడే కానీ ఆయనకి కూడా ఒక ఈ దేహముతోటి కర్మలతోటి సంబంధము ఉంటుంది దేహము ప్రకృతి యొక్క కార్యము కర్మలు ప్రకృతి యొక్క కర్మలే ప్రకృతి చేతనే చేయబడుతూ ఉంటాయి కర్మలు ప్రకృతి చేత చేయబడతాయి ప్రకృతి చేస్తూ ఉంటుంది కర్మలను మీరు వినలేదా ప్రకృతే స్త్రీయమాణాన్ని గుణై కర్మాని సర్వశ అన్ని విధములుగా కూడా ప్రకృతి అందరి గుణములే ఈ కర్మాన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి ఈయన జ్ఞానియే కాబట్టి ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది ఏమని దేహము నేను కాదు కర్త నేను కాదు భోక్త నేను కాదు అని తెలుస్తూ తెలుస్తున్నప్పుడు కూడా ఆ జ్ఞానికి దేహముతో సంబంధం ఉందిగా దేహమునందే ఉన్నాడుగా దేహము కర్మలు చేస్తోందిగా కాబట్టి ప్రకృతి కార్యమైన దేహంతో ఉండే సంబంధాన్ని బట్టి అజ్ఞాని ఎందు కూడా ఈ దేహములో ఉన్నంతవరకు నేను దేహమే నేను దేహమే అయ్యాను కాబట్టి నేను తర్తను చాలా పేషెన్స్ ఉన్నాయి ఎందుకంటే విచారము చాలా దాఢంగా చేస్తారు కొంచెం పురాణ శ్రవణంలో ఉన్నాం చాలా పేషెన్స్ తోటి దీన్ని నిర్వహించాల్సి ఉంది అంతకుముందు చెప్పిన దానికి పై మాట చాలా సూక్ష్మంగా ఉంటుంది పెద్ద తేడా ఉండడం ఆ సూక్ష్మాంశాన్ని పట్టుకుంటే కొత్త విషయం చెప్పినట్టు ఉంటుంది అది పట్టుకపోతే ఏంటనే చెప్పిన పాడిన పాట వీడు పాడుతున్నాడన్నట్టు కొంచెం ఓటు పట్టండి కాబట్టి చూడండి నేను ఆత్మస్వరూపుడను నేను కర్త కాదు భోక్తా కాదు దేహం కూడా నేను కాదు కానీ దేహంతో నాకు సంబంధం ఉంది దేహంలో జరిగే కర్మలతో కూడా నాకు సంబంధం ఉంటుంది కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకుని వేదములో చెప్పిన విధి శాస్త్రములు నాకే వర్తిస్తాయి వేదంలో చెప్పిన నిషేధ శాస్త్రములు కూడా నాకే వర్తిస్తాయి అని జ్ఞాని కూడా అనుకోవడంలో తప్పే ఉంది అన్యాత్మత్వదర్శనే అది సతీ ఇష్టఫలహేత ప్రవర్తి అస్మి అనిష్టఫలహేతో నివర్తి అస్మి ఇది చూడండి నేను దేహము కాదు నేను కర్తను కాదు నేను భోక్తము కాదు అనే జ్ఞానం ఉంది కానీ దేహంతో ఆ దేహంతో చేసే కర్మలతోటి సంబంధం ఉంది కదా మరి ప్రాకృతి సంబంధం ఉంది కదా ఇప్పుడు వేదం చెప్తుంది చూడు నువ్వు ఈ కర్మలు చేసినట్లయితే నీకు స్వర్గలోకంలో భోగానికి అనుకూలమైన దేహము లభించును అని అది చాలా సుఖంగా ఉంటుంది స్వర్గలోక భోగాలు నువ్వు ఈ కర్మలు చేయకూడదు నిషేధం చేయకూడదని చెప్పిన తర్వాత కూడా నిషిద్ధకర్మను చేసినట్లయితే నీకు నరకంలో దుఃఖాన్ని అనుభవించే దేహము వస్తుంది అని వింటాడాయన విని నేను నరకం నాకు ఆత్మస్వరూపంని కాదు కనుక నరకంలో దుఃఖం వచ్చినా సరే నేనే నిషిద్ధ కర్మలే చేస్తాను అని అనుకో నేను ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వములు లేవు కనుక భోగంలో స్వర్గంలో సుఖాలను ఇచ్చే దేహమైనా కూడా నేను ఈ కర్మని చేయను అని అనుకుంటాడా అనుకో పైగా ఏమనుకుంటాడు నేను ఆత్మ దేహమో ఆత్మ కాదు నిజమే కానీ స్వర్గంలో వచ్చి దేహంతో సంబంధం ఉంటుంది ఆత్మ కాదండి అయినా సంబంధం స్వర్గంలో ఉండే దేహంతో కావాలా నరకంలో ఉండే దేహంతో కావాలా స్వర్గదేహంతో సంబంధం ఉండాలి దేహం కాకుండా దేహంతో సంబంధం నీళ్ళతో ఉండాలి స్వర్గదేహంతో సంబంధం ఉండాలి దేహము నేను కాకున్నా నరక దేహంతో నాకు సంబంధం అనుకో కాబట్టి ఈ కర్మల్ని నేను చేస్తాను ఆ కర్మల్ని నేను చేయను అని ఆత్మజ్ఞానము గలవాడు కూడా అనుకునుట అలా స్వీకరించుట సరియేపక్ష ఓకే ఇంకా వివరిస్తారు యథా పితృపుత్రాదీనా ఇతరేతరాత్మాన్యత్వదర్శనే సత్య అన్యోన్యనియోగ ప్రతిషేధార్థ ప్రతిపత్తి చూడండి తండ్రి కొడుకు ఉన్నారు తండ్రి తండ్రి కొడుకు తండ్రికి ఆత్మ అవుతాడా అవడం ఆ తండ్రి కంటే భిన్నుడుగా ఉంటాడు కదా కొడుకు కొడుకుకి తండ్రి ఆత్మ అవుతాడా అవడం తండ్రి ఇప్పుడు తండ్రికి కొడుకు ఆత్మ అయ్యాడంటే కొడుకు భోజనం చేస్తే ఇక తండ్రి చేయాలా అక్కర్లేదా చేయాలి కదా కాబట్టి తండ్రి ఆత్మ వేరు కొడుకు ఆత్మ వేరు తండ్రి ఆత్మ కొడుకు కాను కొడుకు ఆత్మ తండ్రి కాను కాబట్టి ఇప్పుడు తండ్రి వైపు నుంచి చూడండి ఆత్మ అంటే ఎవరు నేను కొడుకు ఆత్మ అవుతాడా అనాత్మ అవుతాడా అనాత్మ అవుతాడు అనాత్మ అవుతాడండి కొడుకు ఆత్మ వాడు అనాత్మ అవుతాడు ఓకే ఇప్పుడు కొడుకుకి శాస్త్రం చెప్పింది ఏమో నువ్వు కనుక నిప్పు ముట్టుకుంటే చేయకాల్చుంది అని కొడుకుకి చెప్పారు చెప్తే తండ్రి ఏం చేస్తాడు అనాత్మకి చెప్పారు కానీ నాకు కాదుగా చెప్పింది అని వెళ్ళి తను చేయి నిప్పు ముట్టుకుని చేయకలుచుకుంటాడా పోండి రివర్స్ పెట్టాడు తండ్రికి చెప్పారు ఎవరి మీరు ఈ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్ళి సుఖాన్ని పొందుతామని చెప్పారు అప్పుడు కొడుకు ఏమనుకుంటాడు నాకు కాదుగా చెప్తా తండ్రికి కదా చెప్తా తండ్రి ఆత్మ కాదుగా అనాత్మ కదా కాబట్టి అనాత్మకి చెప్పినటువంటి ఉపదేశము నాకు వర్తించదు అనుకుంటాడా అలా అనుకో ఏమనుకుంటాడు నాన్నగారు ఎలా అయితే స్వర్గానికి వెళ్ళడానికి యజ్ఞం చేస్తున్నారు నేను కూడా పెద్దవాడిని అయి యజ్ఞం చేసి స్వర్గానికి పోతాను అనుకుంటాడు అలాగే తండ్రికి చెప్పింది శాస్త్రం నువ్వు కనుక ఈ పాపాన్ని చేస్తే నువ్వు నరకానికి పోతావు అనుకుంది ఆయన మానేసి కూర్చున్నాడు తండ్రికి కదా నరకి చేస్తే పా నరకానికి పోయేది నాకేం పట్టింది నేను చేస్తాడా చేయడు అతను కూడా ఏమనుకుంటాడు తండ్రికి చెప్పిన నరకము కలిగించేటువంటి నిషేధ కర్మ నాకు కూడా అన్వయిస్తుంది అని తనకు కూడా అలా ఉంటుంది